శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యపుర దేవుల తీవ్రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో అరవై రెండవ శ్లోక తెలుసుకున్నాము విషయం ఏమిటంటే ఆత్మ విషయంలో అనేక మతవాదులు ఏ విధంగా తెలుసుకున్నారు శృతికి విరుద్ధమైనటువంటి ప్రకారం చేత వాళ్ళు నానా రకాలుగా తెలుసుకున్నారు అని మత మతాంతరాల్లో ఆత్మ విషయంలో ఏ విధంగా చెప్పారు వారికి ఎవరెవరికి ఏ విధంగా భ్రాంతి కలిగింది వర్ణిస్తూ మొట్టమొదలు చార్వాక మతాన్ని ప్రస్తుతిస్తున్నాడు చార్వాకులు లోకాయతుకులు పామరులు వీరు కూటస్థం మొదలుకొని స్థూల శరీర పర్యంతము ఈ సంఘాతం ఉందో దీనికే ఆత్మ అంటారు అహం ప్రతీతికి విషయం ఏదో అది ఆత్మ మరి స్థూలోహం పురుషోహం బ్రాహ్మణోహం మనుష్యోహం ఇత్యాది లోక ప్రసిద్ధ వ్యవహారాన్ని బట్టి స్థూల శరీరమే అహం ప్రతీతికి విషయం అవుతున్నందువలన స్థూల శరీరమే ఆత్మ అని ఒక యుక్తిని చూపెట్టారు ఇక ఏది పరమ ప్రీతికి విషయమో అది ఆత్మ సకల జీవులకు స్థూల దేహం నందే పరమ ప్రీతి ఉంటున్నందువల్ల ఈ స్థూల శరీరమే ఆత్మ మరియు ఈ స్థూల శరీరానికి స్నానము మంజనము అంజనము వస్త్రములు ఆభరణాలను ధరింపజేస్తూ శృంగార విషయక మరియు చెరపేతమైనటువంటి భోజనాలను కూడా చేస్తుండడం ఏదైతే లోకంలో కనపడుతుందో ఇదే పరమ పురుషార్థం దీనికంటే వేరే పురుషార్థమే ఉన్నది స్త్రీ యొక్క సంయోగం కంటే పరమ పురుషార్థం లేదు మరియు మోక్షం అంటే ఏమిటి మరణమే మోక్షం మరణము కంటే అన్యమైనటువంటి మోక్షం ఏమీ లేదు మరియు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే స్వీకరించదగినది ఎందుకంటే ఈ స్థూల శరీరం కానీ ఈ స్థూల శరీరమునకు కారణములైనటువంటి నాలుగు భూతములు ప్రత్యక్ష గోచరం రుండం ద్వారా ప్రత్యక్ష ప్రమాణానికి విషయం అవే విద్యమానం ఉన్నాయి ప్రత్యక్ష గోచరము కానీ ఇంకా ఏ పదార్థాలు లేవు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే చెప్తారు ఇది దేహాత్మ వాదం యొక్క మతం ఈ చార్వాక మతము అసంగతము అని అంటూ శ్రీ పండి పీతాంబర్జీ వారు చక్కగా టిఫని చెప్తూ ఉన్నాడు అహం ప్రతీతికి విషయమే ఆత్మ అన్నట్లయితే ఇంద్రియాదులయందు కూడా అహం ప్రతీతి కనపట్టుచున్నది కానోహం మూకోహం బదురోహం అని ఇంద్రియాదులయందు కూడా అహం ప్రతీతి కనపడుతున్నది అంటే ఇంద్రియాలు కూడా అహం ప్రతీతికి విషయం అవుతున్నవి మరి అహం ప్రతీతికి విషయం అది ఆత్మ తూల శరీరమే ఆత్మ అనేటువంటి ఏదైతే యుక్తిని ఇచ్చారో అది వ్యభిచరితమైంది ఎందుకు ఇంద్రియాల కూడా అహం ప్రతీతి కనపడుతున్నది మరియు పరమ ప్రీతికి ఏదో అది ఆత్మ అని అంటే ఈ దేహము కంటే అన్యత్ర కూడా ఇంద్రియాల కూడా పరమ ప్రీతి మరి పరమ ప్రీతికి విషయమేదో ఆత్మ అనేటువంటి నియమం కూడా విభిచరితమైంది ఇంతే కాకుండా ఆత్మ అనేది ఏ ఉంటుందో అది చేతనయ్యే ఉంటుంది ఈ జడమైనటువంటి స్థూల శరీరము ఆత్మ ఎట్లయితే అందువల్ల శృతిలో చంద్రోగ్య శృతి మరియు కౌశితకి రహస్యోపనిషత్తు లోపల ఇంద్రియంలో యొక్క సంవాదం మనకు వినపడుతుంది ప్రాణము మరియు దశ ఇంద్రియాలు ఈ పరస్పరము కలహించుకుని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినాయి అని చెప్పింది మరి పరస్పర కలహం ఏదైతే ఉంటుందో అది చేతనముల ఎందు ఉంటుందా జడముల ఉంటుందా పరస్పరం వాదించుకున్నాయి కలహించుకున్నాయి జడములో కలహం జరుగుతుందా బాబా జరగదు అందువల్ల ఇంద్రియాలు పరస్పరం వాదం చేసినవి కలహించుకున్నాయి అనేటువంటి ప్రమాణం అనుసరించి ఇంద్రియాలు చేతనములు అని తెలియబడుతున్నాయి మరి అహంప్రతిథికి విషయం కూడా అవుతున్నాయి మరి పరమ ప్రీతికి విషయం కూడా ఇంద్రియాలు అవుతున్నాయి చేతనములు కూడా ఉన్నందువల్ల ఇంద్రియములే ఆత్మ ఈ సంఘాత రూప తూల శరీరము ఆత్మ కావడానికి వీల్లేదు అయితే చేతనము ఏదో ఉంటుందో అదే ఆత్మ చెప్తే తూల శరీరమునందు కూడా చేతనత్వం ఉండేది కదా స్వామిజీ అని చారు వాకులు విధంగా సున్నము కాచు మరి తమల కలిపి నమిలితే ఏ విధంగా ఎర్రని రక్తము లాంటి స్రావము వస్తుందో అదే ప్రకారంగా పృథివీ జలము తేజము వాయువు ఈ నాలుగు భూతాల యొక్క సమూహం చేత ఏర్పడినటువంటి స్థూల శరీరం నందు కూడా ఏర్పడుతుంది నాలుగు భూతాల యొక్క కలయిక చేత ఈ శరీరంలో చేతనం వస్తుంది కొంతమంది సరాయి తయారు చేసేవారు కూడా నవాసారము ఇప్ప బెల్లము కొన్ని కొన్ని ఫలాలు అవి ఇవన్నీ బాగా మురిగేసి వాటిని బట్టి పెట్టినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే ద్రవ పదార్థం ఉంటుందో దానికి సరై అంటారు కదా అందులో ఒక మాదకత శక్తి వస్తుంది ఈ మాదకత శక్తి బెల్లంలో స్వతంత్రంగా లేదు మరి నవాసారంలో లేదు మరియు విప్ప పువ్వు ఇత్యాది వాటిలో స్వతంత్రంగా లేదు కానీ అన్నిటినీ కలిపి బతి పెట్టినట్లయితే ఆ మాదకత శక్తి ఏ విధంగా ఉత్పన్నమవుతుందో అదే విధంగా నాలుగు భూతాల యొక్క కలయిక చేత చేతన శక్తి ఉత్పన్నమవుతుంది కాబట్టి చైతన్య విశిష్టకాయ పురుష అని చర్వాక సూత్రం కాబట్టి ఈ స్థూల శరీరంలో కూడా చైతన్యం ఉంది మరి ఏది చైతన్యం ఉంటుందో అది ఆత్మా అంటే స్థూల శరీరంలో కూడా చైతన్యం ఉన్నందున స్థూల శరీరం అనడానికి ఏం ఉంది అని ఈ విధంగా చార్వాకులు అంటే అది కూడా సంభవించదు ఎందుకంటే ఒకవేళ భూతాల యొక్క సముదాయము చేతన రూపం అంటే మరి భూతాల యొక్క సముదాయం అనేటువంటి కూడా ఉన్నాయి కదా మరి వాటిని కూడా చేతనం వాటిని కూడా ఆత్మానండి అంటారా అనలేరు అవి జడములు ఉన్నాయి అందుకని నాలుగు భూతాల యొక్క సముదాయాత్మకము శరీరం ఏదైతే ఉందో ఇది చేతనం అంటే ఇది ఆత్మ అంటే మరి ఘటాదులకు కూడా ఆత్మ అనవలసి అవి కూడా నాలుగు భూతాల యొక్క సమూహమే కదా అని ఈ విధంగా యుక్తి చేత ఖండన చేసినాడు కిమా ఇంతే కాకుండా జాతే దేహకు జన్మ మరణవాన్ హోనే కరీ జన్మతే పూర్వ అవరు మరణతే పీచే దేహక అభావ్ ఎందువలనైతే ఈ శరీరము జన్మిస్తుంది మరి మరణిస్తుంది జన్మించుటకు పూర్వము ఈ శరీరం లేదు మరణించిన పిదప కూడా ఈ శరీరము ఉండదు అంటే ఉత్పత్తి కంటే పూర్వము ఏదైతే శరీరం యొక్క మనం చెప్తున్నామో దానికి ఏం అభావం అంటారు ప్రాగ్ అంటారు మరణించిన తర్వాత ధ్వంసమైన తర్వాత ఏ అయితే ఉంటుందో దానికి ఏమంటారు ప్రధ్వం స్వభావం అంటారు మరి ఈ ప్రాగభావము ప్రధ్వం స్వభావము గలది ఈ శరీరము ఎందుకు దీనికి ఉత్పత్తి వినాశాలు ఉన్నందువల్ల ఉత్పత్తి కంటే పూర్వము ప్రాగభావం ఉంటుంది మరణోత్తర కాలంలో ప్రధ్వం స్వభావం ఉంటుంది మరి ఏది ప్రాగభావము ప్రధ్వం స్వభావాలకు ప్రతి ఉంటుందో అది అనిత్యం ఇంతే కాకుండా పూర్వము మనం పంచకూష వివేకంలో తెలుసుకుంటూ వచ్చాము అక్కడ శ్రీ విద్యారాయణ గురుదేవులు ఈ విధంగా చెప్పారు పూర్వ జన్మన్యత జన్మ సంపాదం భావి జన్మన్య సత్కర్మ నా భుంజీతే హితం అంటూ మూడో ప్రకరణము నాలుగో శ్లోకంలో విద్యారాయణ గురుదేవులు చెప్పారు ఆ శ్లోకం ద్వారా ఏం చూపెట్టాడు ఈ శరీరం ఉత్పత్తి పూర్వము ఆత్మ లేదు అభావం అని స్వీకరించినట్లయితే ఇప్పుడు ఈ వర్తమాన శరీరముతోనే ఆత్మ పుట్టింది అన్నట్లయితే మరి ఈ జన్మ ఎందు జీవులు వారి వారి భోగాలను అనుభవిస్తున్నారు సుఖము అథవా దుఃఖం భోగం అంటే దేనికంటారు సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కార భోగ ఉచతే భోగం లక్షణం సుఖము లేదా దుఃఖం అనుభవం ఏదైతే ఉందో భోగం అంటాం మరి సకల జీవులు వారి వారి భోగాలను అనుభవిస్తున్నారు సుఖము దుఃఖము ఆ అందరూ ఒకే తిరిగా అనుభవిస్తున్నారా సుఖ దుఃఖాలను ఒకరు సుఖపడుతుంటే ఒకరు దుఃఖపడుతున్నారు ఒకరు దుఃఖపడితే ఒకరు సుఖపడుతున్నారు ఈ భోగ వైలక్షణ్యం ఎందుకు పూర్వము చేయని కర్మనే ఎందుకంటే పూర్వము ఈ శరీరం ఉత్పత్తి పూర్వము ఆత్మ లేదు పూర్వజన్మ అంటూ దీనికి ఏమీ లేదు ఇప్పుడే పుట్టింది అన్నప్పుడు పూర్వ జన్మములో లేనటువంటి ఈ ఆత్మ ఏం కర్మ అయితే చేయలేదు కదా పూర్వంలో లేనే లేదు ఏం కర్మ అయితే చేయలేదు ఆ చేయని కర్మ ఇప్పుడు ఫలం ఇవ్వడానికి సన్ముఖమైంది అనేటువంటి అకృత అభ్యాగము అనేటువంటి దోషము సంక్రమిస్తుంది ఎందుకనంటే ఈ జన్మలో సకల జీవులు విలక్షణ భోగాలను అనిపిస్తున్నారు ఒకవేళ పూర్వం ఆత్మ లేదని అంటే ఈ జన్మలోనే పుట్టింది అని మరి అందరికి ఒకే తిరిగ భోగం ఉండాలి కదా ఈ వైలక్షణ్యం ఎందుకు వచ్చింది ఒకరు సుఖపడుతుంటే ఒకరు సుఖపడుతున్నారు ఈ వైలక్షణ్యం ఎందుకు అంటే శాస్త్రం చెప్తుంది పూర్వ జన్మలో జీవుడు కర్మ చేశాడో ఆ కర్మ సంస్కార రూపంలో అంతఃకరణలో ఉంటుంది అది ప్రారంధ రూపంలో ఈ జన్మయందు మళ్ళీ ఫలోన్ముఖమై జీవునికి ఫలం ఇస్తుంది నా భక్తం క్షయతే కర్మ కల్ప కోటి శతైరపి అవశ్యమే భోక్తవ్యం కృత కర్మ శుభాశుభం అని శాస్త్రం చెప్తుంది ఏ జీవుడు ఏ ఏ కర్మలు చేస్తాడో ఆ కర్మల యొక్క ఫలాలను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కల్ప కోటి శతైరపి ఎన్ని కోట్ల జన్మలకైనా గాని ఆ కర్మ ఆ కర్తను వదిలిపెట్టదు ఫలం ఇచ్చే తీరుతుంది అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది మరి పూర్వ జన్మలో ఆత్మ లేనే లేదు అసలు పూర్వ జన్మ అంటూ లేనే లేదు ఇప్పుడే పుట్టిందని అంటే మరి కర్మ ఫలం ఇవ్వడానికి అనేటువంటి ఈ దోషం ప్రాప్తమైతే అకృత అభ్యాగమం దోషం ప్రాప్తమైతే ఇక ఈ జన్మలో జీవుడు కర్మలు చేస్తున్నాడు మరి భావి జన్మ అంటూ ఆత్మకు లేదు ఎందుకంటే ఈ మరణ తెచ్చి ముక్తి మరణమే మోక్షం కదా మరి శరీరము ఇప్పుడే ఇది మరణించి పోతుంది మరణించిన తర్వాత ఇంకా భావి జన్మ లేదు లేకపోతే మరి ఇప్పుడు చేసినటువంటి కర్మలు ఫలం ఇవ్వకుండానే అవి నష్టమైపోతాయి అనేటువంటి దోషము ప్రాప్తమవుతుంది కృత అంటారు చేసిన కర్మ ఫలం ఇవ్వకుండానే నాశనం అయిపోతుంది అనేటువంటిది కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు నా భక్తం క్షీతే కర్మ కల్ప కోటి శతరపి ఎన్ని కోట్లా కల్పాలకైనా గాని కర్మ కర్తను వదిలిపెట్టదు ఫలం ఇచ్చే తీరుతుంది అనేటువంటి కర్మశాస్త్రం వ్యర్థం అవుతుంది ఒకవేళ పూర్వజన్మల్లో చేయని కర్మ ఇప్పుడు ఫలం ఇస్తుంది ఇప్పుడు చేసిన కర్మ ఫలం ఇవ్వకుండానే నష్టమవుతుంది అంటే కర్మలు చేయుట ఎందు ఎవరు ప్రవృత్తులు అవుతారు చెప్పండి ఎవరు కూడా ప్రవృత్తులు కారు ఇట్లాంటి దోషాలు ఏర్పడతాయి అని చెప్తున్నాడు కహితే పూర్వ పంచకోశ వివేకే చతుర్త శ్లోక విష ఉక్త కృత నాశ అవురు అకృత అభ్యాగమ రూపు దోషకే సద్భావతే కృత విప్రనాశము మరియు అకృత అభ్యాగము అనేటువంటి దోషాలు ప్రాప్తమవుతున్నందువల్ల కూడా ఈ స్థూల శరీరము ఆత్మ అని చెప్పుటకు వీలు కాదు అవరు తిన్ను దోషానికి అంగీకార ఈ దోషాలను స్వీకరించడం కూడా అసంగతమే అవుతుంది ఎందుకనంటే పూర్వ జన్మల్లో లేని ఆత్మకు కర్మలే లేవు ఆ చెయ్యని కర్మ ఇప్పుడు ఫలం ఇస్తుంది ఇప్పుడు చేసిన కర్మ ఫలం ఇవ్వకుండానే నాశనం అవుతుంది అని అంటే కర్మల్లో ఎవరు ప్రవృత్తులవుతారు చెప్పండి అయితే జో మరణికే పీచో భోక్త ఆత్మకే అభావితే కియ కర్మక నాశేతో కొయి బి పురుషుడు వేదోక్త కర్మక అనుష్ఠానం కరే నహి మరణించిన తర్వాత ఇక ఇప్పుడు చేసినటువంటి కర్మలను అనుభవించేటువంటి భోక్త రూప ఆత్మ అభావం ఉంటున్నందువలన ఎందుకంటే మరణమే ముక్తి అన్నారు వాళ్ళు భావి జన్మ అంటూ ఉండదు అంటే ఇక ఇప్పుడు చేసిన కర్మలను అనుభవించేటువంటి భోక్త అనేవాడు ఉండబోడు అభావం అలాంటప్పుడు ఈ కర్మలు ఫలం ఇవ్వకుండానే నాశనం అంటే ఇక ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించేవాడే లేకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి అనుష్ఠానకర్త ఎవరైతే ఉంటారో అతడు భావి జన్మలో ఉండనే ఉండడు మరి ఇప్పుడు చేసిన కర్మని ఫలనం అనుభవించేవాడు ఇవడు చెప్పండి అందుకని ఎవరికి కూడా కర్మల ఎందుకు ప్రవృత్తి కలుగదు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ ఫలం ఇవ్వకుండా నష్టమైపోతా అనుభవించే వాడే లేకుండా పోతాడంటే ఈ కర్మలు ఎందుకు చేస్తారు చెప్పండి ఎవరు కూడా చేయడానికి ప్రవృత్తి కారు వేదోక్త కర్మానుష్ఠానం ఎవరు కూడా చేయడానికి సాహసించరు ప్రవృత్తులు కారు అవరు కరితే దేకీయే కానీ లోకంలో అనుభవం ఎట్లా ఉన్నది అందరు కూడా కర్మలు చేస్తూ ఉన్నారు పూర్వమీమాంసకులు కూడా ఆత్మ ఈ శరీరం మరణముతో పాటే నాశనం అవుతుంది అని అంటే ఒప్పుకోరు వాళ్ళు ఎందుకంటే భావి జన్మలో లోక లోకాంతరాలకు వెళ్ళి ఉత్కృష్టమైనటువంటి భోగాలను మేము అనుభవిస్తాము స్వర్గ సుఖాలను అనుభవిస్తాము అనేటువంటి అభిలాష చేతనే కదా వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నారు స్వర్గ కామ ఏ జేత దర్శ పూర్ణ మాసాభ్యాం సోమేన ఏ జేత స్వర్గ కామ సోమ యాగము దర్శ మాస యాగము ఎందుకు చేస్తారు చెప్పండి ఉత్కృష్టమైనటువంటి స్వర్గ భోగాలను అనుభవించేందుకు ఆ స్వర్గ ఈ జన్మలో ప్రాప్తం అవుతాయా కాదు మరణించిన తర్వాత ప్రాప్తం అవుతాయి మరి మరణించిన తర్వాత మేము ఉంటాము స్వర్గానికి పోతాము స్వర్గ సుఖాలు అనుభవిస్తాము అనే కదా వాళ్ళు కర్మలు చేస్తున్నారు మరి ఒకవేళ ఈ శరీరం ఇప్పుడే చచ్చిపోతే ఆత్మ కూడా చచ్చిపోయింది ఈ శరీరం మరణం అంటేనే మోక్షము అంటే ఈ స్వర్గాన్ని కోరి కర్మలు ఎవరు అనుష్ఠానం చేస్తారు చెప్పండి ఎవరు కూడా చేయరు కేవలం పరలోక అపేక్ష చేతనే కాదు ఈ వర్తమాన జన్మలో కూడా కర్మలు చేయడానికి ప్రవృత్తులు కారు ఎందుకంటే అవరు బాల్య ఆది అవస్థాకే భేదకరి శరీర రూప ఆత్మకు భిన్ను కొనితే బాలాధిక కరి కియే వేదాధ్యయనాధిక కర్మకే ఫలుకు యువ ఆరు వృద్ధ శరీర కరి భోగునే కు అయోగ్య హోనే కరీ ఇసుక విషయకి కర్మకి భీ వ్యర్థత హోవేగి ఈ లోకంలో చేయబడినటువంటి కర్మలకు కూడా వ్యర్థత అనేటువంటి దోషం వస్తుంది వ్యర్థం అయిపోతాయి ఎందుకనంటే శరీరమే ఆత్మ అని అన్నారు కదా శిశువుగా జన్మించాడు క్రమేణా బాల్యావస్థ చేరుకుంటాడు ఆ తర్వాత కౌమార అవస్థ యువావస్థ అవస్తలు అవస్థలు ఉన్నాయి మరి బాల్యావస్థలో ఉన్న శరీరము యువన ఉందా యువన ఉన్న శరీరం వృద్ధావస్థలో ఉందా ఆ శరీరం లేదు కదా ఇప్పుడు ఆ శరీరం లేదంటే అంటే ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు లేదని చెప్పాలి ఆ శరీరం లేదు కదా శరీరమే ఆత్మ కదా మరి ఆ శరీరం ఇప్పుడు లేదన్నప్పుడు ఆ ఆత్మ ఇప్పుడు లేదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు బాల్యావస్థలో వేదాధ్యయనము మొదలైనటువంటి కర్మలు చేశాడు అనుకో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మరి అతడు యువావస్థలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వేదాధ్యయనాదుల యొక్క ఫలము ఈ యువకునికి ప్రాప్తం కాదు ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మ వేరే ఈ శరీరంలో ఆత్మ వేరే కదా ఎందుకంటే ఆ శరీరాలు మారినాయి ఇప్పుడు ఆ శరీరం లేదన్నప్పుడు ఆత్మ కూడా లేదని మరి ఇప్పుడు యువా వస్తులో బాలవస్థలో ఉన్న ఆత్మ లేదు మరి ఆ బాల్యావస్థలో ఉన్న ఆత్మ ద్వారా జరిగినటువంటి కర్మ ఫలము యువా వస్తులో ఉన్నటువంటి వాడు అనుభవిస్తాడా చెప్పండి అనుభవించడానికి యోగ్యం కాదు ఎందుకంటే ఈ ఆత్మ వేరే కదా ఒకరు చేసిన కర్మ ఒకరికి ఎందుకు వస్తుంది చెప్పండి ఒకరు చేసిన కర్మ ఫలము ఇంకోరు అనుభవించడానికి వీల్లేదు అందువల్ల ఈ శరీరం ద్వారా చేయబడినటువంటి లౌకిక కర్మల యొక్క ఫలములు కూడా అనుభవించకుండానే నాశనమైపోతాయి కృత విప్రనాశము అనేటువంటి దోషం ప్రసక్తం అవుతుండడం వలన ఏ విధంగా పరలోకాలను కోరి చేసేటువంటి కర్మల ఎందు ప్రవృత్తులు కారు ఎందుకంటే మరణించిన తర్వాత మళ్ళీ భావి ఉండేదే లేదు మరి ఇప్పుడు కర్మలు ఎందుకు చేయాలి అని కర్మల ఎందు ప్రవృత్తులు ఏ విధంగా జీవులు కాకుండా ఉంటారో అదే విధంగా ఈ జన్మలో కూడా కర్మలు ఎందు ప్రవృత్తులు కారు ఎందుకంటే బాల్య వస్తులో చేసినటువంటి కర్మలను ఇవ్వ కూడా అనుభవించాడు కదా అంటే కర్మను ఫలము ఇవ్వకుండానే అది నష్టమైపోతుంది అనేటువంటి అనే దోషం అందువల్ల పరలోక సంబంధమైనటువంటి లోక లోకాంతరాలను అభిలషించి చేసేటువంటి కర్మలు కూడా ఎవరు కూడా చేయరు మరి వర్తమాన జన్మలో ఈ లౌకిక కర్మలు కూడా ఎవరు చేయడానికి సాహసం కారు ప్రవృత్తులు కారం వ్యర్థత ఆపత్తి వస్తుంది అతే కృత నాశక అంగీకారం అనిష్ట ఏ చేసిన కర్మలు నాశనమైపోతాయి కృత విప్రనాశము అనేటువంటి దోషాన్ని అంగీకరించడం కూడా అనిష్టమే ఎందుకంటే కర్మలే చేయరు చేస్తే కదా కర్మలు ఫలమివ్వకుండా నాశనమైపోతాయి అనేటువంటి దోషం వస్తేది అసలు చేయనే చేయరు వీళ్ళు పూర్వ జన్మ कर्त अभावते इक पूर्वजन्म लोग आत्मा शरीर पुटमेंट शरीरमे आत्मा बट्टी शरीरमे इपड़े पुटे अल अंत पूर्वजन्म लोग अलांट नही कि वर्तमान जन्म विषय जो भोग होवे तो सर्वजन के भोग के विलक्षणता नहिऊा और विलक्षणता दिखी జన్మలో ఆత్మ లేదు ఏ కర్మలు చేయలేదు ఇప్పుడు పుట్టింది ఆత్మ అన్నప్పుడు పూర్వజన్మల్లో చేయని కర్మ ఇప్పుడు ఫలం ఇస్తుంది అని చెప్పవలసి వస్తుంది ఎందుకనంటే ఈ జన్మలో సకల జీవులందరూ కూడా వల్ల వల్ల భోగాలను వైలక్షణ్యం చేత అనుభవిస్తున్నారు ఒకరు సుఖము ఒకరు దుఃఖము ఈ ప్రకారంగా భిన్న భిన్నంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు మరి అందరికీ ఈ శరీరము యొక్క జన్మతోనే ఆత్మ పుట్టింది అని అంటే పూర్వజన్మల్లో లేదని స్వీకరించినట్లయింది మరి పూర్వజన్మల్లో లేని ఆత్మ చేయనే లేదు కర్మ మరి ఇప్పుడు అందరు సమానంగా భోగాలు అనుభవించాలే గాని ఈ భోగ విలక్షణం ఎందుకు కనపడుతుంది ఈ విలక్షణత కనపడుచుండం ద్వారా వారి వారి కర్మానుసారంగానే వారు వారు సుఖదు అనుభవిస్తున్నారు అని తప్పకుండా స్వీకరించవలసి వస్తుంది అయితే అకృత అభ్యాగముక అంగీకార బనే అకృత అభ్యాగమ దోషం వస్తుంది అని ఏ విధంగా స్వీకరించడం కూడా కుదరదు ఎందుకంటే చేయని కర్మ ఎందుకు ఫలం ఇస్తుంది భోగ విలక్షణం కనపడుతుంది కదా అంటే కర్మలు చేసే వచ్చాడు అకృతం కాదు అంటే ఆత్మ కర్మలు చేసే వచ్చాడు కాబట్టి ఇప్పుడు భోగాలను విలక్షణ రీతి చేత అనుభవిస్తున్నారు ఒకవేళ జన్మలో ఆత్మ లేదు కర్మ చేయలేదు అని అంటే సుఖ దుఃఖ రూప భోగ వైలక్షణ్యము కనపడకూడదు కదా కానీ కనపడుతుంది అందుకని పూర్వజన్మల్లో కూడా ఆత్మ ఉంది అందుకని అకృత అభ్యాగమం అనేది కృత ప్రణాశం అనేది దూషాలు స్వీకరించుట అవకాశమే లేదు ఎందుకనంటే కేవలం వేదాంతే కాదు కర్మిష్ఠులు కూడా ఒప్పుకోరు పూర్వజన్మలో ఆత్మ లేదు భావి జన్మలో ఆత్మ ఉండదు అని అంటే కూడా ఒప్పుకోడు అందువల్ల ఈ యుక్తి చేత కూడా శరీరమే ఆత్మ అనేటువంటి చార్వాక మతము ఖండింపబడుతున్నది తహితే దేహ ఆత్మ నహి అందుకని ఈ దేహము ఆత్మ కాదు ఈసరి తీసే దేహకే అనాత్మతాకి ప్రతిపాదక అవురు బి అనేక యుక్తి హై విస్తారికే భయసే లిఖి నహి ఈ విధంగా దేహమే ఆత్మ అని చెప్పేటువంటి చార్వాక ఖండించడానికి అనేకమైనటువంటి యుక్తులు ఉన్నాయి న్యాయ కుసుమాంజలి అనేటువంటి గ్రంథంలో శ్రీ ఉదయనాచార్యుడు ఈ చార్వాక మతాన్ని ఖండాన చేస్తూ అనేకమైనటువంటి యుక్తులు చూపెట్టాడు ఈ స్థూల శరీరం ఆత్మ కాదు అని అంటూ ఇంకా అన్యత్ర అన్యత్ర కూడా అనేక యుక్తులు ఉన్నాయి కానీ విస్తార భయం చేత ఇక్కడ రాయడం లేదు అని పండిత్ పీతాంబర్జీ వారు చెప్తూ చార్వాకులు ఏదైతే మూడవ యుక్తి చూపెట్టారు అంటే ఈ శరీరానికి అంజనం అంజన వస్త్ర ఆభరణాది శృంగారాలను ధరింపజేయడము మరియు శరీర సోపేతమైనటువంటి భోగాలను అనుభవించడమే మరియు అంగనాలింగాలే పరమ పురుషార్థము అని ఏదైతే చెప్పారో దాన్ని ఖండా చేస్తున్నాడు చార్వాక ఆది దేహకే శృంగార పోషణ రూపు భోగుకు పరమ పురుషార్థ కహే హే సోభి బె నహి చార్వాకాదులు ఈ దేహం శృంగారించడము మరి దేహాన్ని పోషించుకోవడము మంచిగా చక్కగా భోజనా ఆరగించడము ఇదే పరమ పురుషార్థం అన్నారు స్త్రీ పురుషుల యొక్క సంయోగం అంటేనే పరమ పురుషార్థం దానికంటే పరమ పురుషార్థం లేదు అని ఏదైతే చెప్పారో అది సంభవించదు ఖైతే ఎందుకు అని అంటే పురుషుకి ఇచ్చాక జో విష సో పురుషార్థకే హే అసలు పురుషార్థం అనే శబ్దానికి అర్థం తెలుసా మీకు అంటాడు పురుషై అర్చతే పురుషార్థ సకల పురుషుల చేత ఏది కోరబడుతుందో దానికి పురుషార్థము అంటారు మరి సకల పురుషులు దేన్ని కోరుతున్నారు సుఖ ప్రాప్తి అవరు దుఃఖకి నివృత్తి సర్వపురుషానికి ఇచ్చాక విషయ హే సో ఈ పురుషార్థ హే మొట్టమొదటి ప్రశ్ననే ఇది కదా పురుషార్థ సోక్యా హై పురుషార్థం ఏమిటి అని మొదటి ప్రశ్న సకల పురుషుల యొక్క ఇచ్ఛకు ఏది విషయమో అది పురుషార్థం అనబడును అని దానికి సమాధానం చెప్పబడింది మరి సర్వపురుషునికి కిస్కీ ఇచ్చే హే మ రెండో ప్రశ్న సకల పురుషులకు దేని యొక్క ఇచ్చ కలుగుతుంది అని మళ్ళీ ప్రశ్న చేస్తే దానికి సమాధానం ఏమని చెప్పారు పండిత్ పీతాంబర్జీ సర్వ దుఃఖానికి నివృత్తి మరి పరమానంద ప్రాప్తి ఇస్కి ఇచ్చా ఓవెహే అన్నాడు సకల జీవులకు సకల దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి మరి పరమానంద సుఖం యొక్క పరమానంద ప్రాప్తి ఇదే సకల పురుషులు కోరతారు ఇదే పరమ పురుషార్థము ఈ పరమ పురుషార్థానికే సోయి మోక్షకయ్యే హే అన్నాడు దీనికి మోక్షం మరి సకల జీవులకు సర్వ దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి మరియు నిరతిశ ఆనందం యొక్క ప్రాప్తి యొక్క ఇచ్చ కరుగుతుంది అని అంటున్నారు కదా అదే పరమ పురుషార్థం అని కదా సర్వసే అధిక సుఖం అత్యంత దుఃఖక అభావ పరమ పురుషార్థ హోయి సిద్ధాంతమే మోక్షే భోగుకు సాతిశయత ఆదిక దోషి గ్రస్తుతే పరమ పురుషార్థ రూపత బి సకల దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి మరి నిరతిశయమైనటువంటి ఆనందం యొక్క అవాప్తి అంటే దేనికంటే అధికమైనటువంటి సుఖము లేదు ఆనందం లేదు అటువంటి ఆనందము నిరత్సయ ఆనందం అటువంటి నిరత్సే ఆనందమే సకల జీవుల చేత కూరబడుతుంది అటువంటి నిరత్సే ఆనందము విషయోపభోగాల ద్వారా ప్రాప్తమవుతుందా చెప్పండి ఎందుకంటే ఈ వైశిక సుఖాలన్నీ కూడా సాతిశయమున్నాయి క్షయశీలమున్నాయి స్వర్గాది భోగాల సహితము క్షయశీలములే అని శాస్త్రం చెప్తుందా లేదా ఆ బ్రహ్మభూనా లోకా పునరావర్తను అర్జున క్షీణే పుణ్యే మర్త విశంది తదిత ఇహ కర్మచితో లోక క్షీయతే మూత్రపుణ్య చితో లోక అవి క్షీయతే అనంటూ శృతులు స్మృతులు లోక లోకాంతరంలో ఉన్నటువంటి ఉత్కృష్ట భోగాల సహితము కూడా క్షయశీలములు నాశనమైపోతాయి అనిత్యములు అని చెప్పబడింది మరి చెప్పండి ఈ స్వర్గాది భోగాల కంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి విషయ భోగాలు ఉన్నాయా చెప్పండి మరి విషయ భోగమే పురుషార్థము అంటే ఇవి క్షయశీలములు మరి సాతిశయములు అంటే ఒకదానికంటే ఒకటి అధిక సుఖము గలవి ఉన్నవి మనుష్యానందం కంటే కర్మదేవతల ఆనందం కర్మ దేవతల ఆనందం కంటే అజాన దేవతల ఆనందము అజాన దేవతల ఆనందం కంటే బ్రహ్మ బృహస్పతి ఆనందము ఇట్లా ఒక్కొక్కరి యొక్క ఆనందం కంటే శతాధిక ఆనందము పెరుగుతూ పెరుగుతూ పోయింది అధిక ఆనందం ఉన్నది ఈ భోగాల కంటే అధికమైనటువంటి భోగాలు ఉన్నాయి ఎందుకని ఇవి సాతిశయ భోగాలు సాతిశయ ఆనందాలు కానీ ఆత్మ సుఖం ఏదైతే ఉందో దానికంటే అధికమైనటువంటి ఆనందం మరొకటి లేదు ఆనందో బ్రహ్మేతి విజానాత్ రసో వయసహాది వేసే ఆకాశ ఆనందో నశ్యాత్ కహ అన్యాత్ కహ అని అంటూ శ్రుతులు చెప్తున్నాయి ఒకవేళ ఈ ఆత్మ యొక్క ఆనందమే నిరశయ్య ఆనందం కానియాడలా ఇంకా ఎవరు జీవించగలరు అంటాడు ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా సాతిశయములు అంటే అతిశయ యుక్తంగా ఉన్నాయా అతిశయం అంటే ఆధిక్యము అంటే ఒక ఆనందం కంటే అధిక మరొకటి ఉంది దానికంటే అధిక మరొకటి ఉంది ఈ విధంగా సాతిశయములు ఉన్నాయి ఈ లోక పరలోక సంబంధమైనటువంటి భోగాలు కానీ ఆత్మానందము నిరతిశయ ఆనందము మరి ఆ నిరతిశయ ఆనందము విషయపు భోగాల ద్వారా ప్రాప్తం అవుతుందా బాబా దుఃఖ మిశ్రితమైనటువంటి ఆనందాలు ఉన్నాయి క్షయశీలమైనటువంటి ఆనందాలు ఉన్నాయి సాతిశయమైనటువంటి ఆనందాలు ఉన్నాయి అందువల్ల ఈ అంగనా లింగములు మొదలైనటువంటి ఏవైతే భోగాలేవి పరమ పురుషార్థం అనే ఇది అసంగతమౌతుంది ఎందుకంటే భోగాల ద్వారా నిరతిశయ ఆనందము కాదు సాతిశయ ఆనందములే క్షయశీల ఆనందంలే అందుకని వీటికి పరమ పురుషార్థం అనుట అయోగ్యము అనుచితము సంభవం లేదు ఇక మరణతే ముక్తి మరణించడమే ముక్తి ప్రత్యక్ష ప్రమాణం ఒకటే అంగీకార్యము అని ఏదైతే అన్నారో దాన్ని కూడా ఖండాన చేస్తున్నాడు చూడండి మరణకే భయే దాహాదికి కరి యుక్తు హోనే హారే దేహ రూప ఆత్మాకే హీ అభావతే మరణుకు మోక్ష రూపత ప్రలాపం మాత్ర మరణించడం అంటేనే మోక్షము అని ఏదైతే చారవాకులు అంటున్నారో ఇది వాళ్ళ యొక్క ఉన్మత్త ప్రలోపం అంటే పిచ్చోడు వాగినట్లు వాగుతున్నారు అంతేగాని ఇది సత్యం కాదు ఎందుకు చూడు వారు ఈ స్థూల శరీరమే ఆత్మ అన్నారు అవునా మరి మోక్షం ఎవరికి ఆత్మకే కదా మరి ఇప్పుడు ఈ శరీరం మరణించగానే దీన్ని ఏం చేస్తున్నారు బూడిదీ చేస్తున్నారు లేదా పూడ్చి అప్పుడు ఈ స్థూల శరీరం ఏమైపోయింది అభావం అయిపోయింది మరి స్తుల శరీరమే ఆత్మ కదా మరి ఆ ఆత్మనే స్వయంగా లేకుండా పోతే ఇంకా మోక్షమే వాడికి చెప్పండి ఆత్మ అనేది ఒకటి ఉంది అని స్వీకరించితేనే కదా దానికి మోక్షం అని చెప్పేది అసలు ఆత్మనే లేకుండా పోతుంది దీన్ని దహించి వేస్తారు లేదా పూడ్చివేస్తారు ఇది లేకుండానే ఆత్మనే లేకుండా పోయా కదా మరి ఇప్పుడు మోక్షమే వాడికి చెప్పండి ఈ మరణమే మోక్షం చెప్పుట వీరు యొక్క ఉన్మత్త ప్రలాపం తప్ప మరి ఇంకేమన్నా ఉందా చెప్పండి అని ఈ విధంగా మరణమే ముక్తి అనేది కూడా ఖండనైపోయింది అవరు అభుత్వ భోజన విషయ తృప్తికి హేతుతకు అనుమాన ప్రమాణకరి సిద్ధు హోనేతే అయితే వారు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే అని స్వీకరిస్తారు కదా ఇతర ప్రమాణాలను స్వీకరించారు కదా కానీ ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష కూడా వ్యవహారంలో ఉంది ఆ ఇతర ప్రమాణాల చేత కూడా వ్యవహారం జరుగుతుంది ఇది అనుభవం ఉన్నది లోక ప్రసిద్ధం ఉన్నది ఏ విధంగా అభుక్త భోజన విష తృప్తికి హేతుతాకు హనుమాన ప్రమాణకరి సిద్ధు అనే తెడు ఎదురుగా భోజనం ఉంది ఈ భోజనం పురుషుడు తినుటకు ఎందుకు ప్రవృత్తుడవుతున్నాడు చెప్పండి భోజనం చేయడానికి ఎందుకు ప్రవృత్తుడవుతున్నాడు అంటే ఈ భోజనము చేసినట్లయితే నాకు తృప్తి కలుగుతుంది అని అనుమానమే చేస్తాడా ఇంకా తినలేదు కదా ప్రత్యక్షంగా అనుభవం లేదు కదా ప్రత్యక్షంగా తిని అనుభవిస్తే అది ప్రత్యక్ష ప్రమాణం అనవచ్చు కానీ ఇంకా తినలేదు తినకుండానే దాన్ని చూసి అనుమానం చేస్తున్నాడు ఈ భోజనం ననుభుజించినట్లయితే నా ఆకలి తీరుతుంది తృప్తి కలుగుతుంది అని అనుమానం చేసి ఆ అనుమానం చేత భోజనం ప్రవృత్తుడీ భోజనం చేస్తున్నాడు అంతేనా లేదా మరి ఇక్కడ అనుమాన ప్రయోగం అపేక్ష వచ్చిందా లేదా చెప్పండి ఆ ఇప్పుడు పర్వతాదులయందు పొగను చూసి అక్కడ అగ్ని ఉంది అని అనుమానం చేస్తామా లేదా ఇక్కడ దూరం నుంచి ఏమైనా ఒక జెండా కనపడుతుంది కానీ కింద ఏమున్నది మనకు తెలుస్తలేదు జెండా పైన కనపడుతుంది కింద ఏముంది తెలుస్తలేదు ఆ జెండాను చూసి మనం అనుమానం చేస్తామా లేదా అక్కడ ఒక దేవాలయము లేదా ఒక మఠము ఆశ్రమో ఉంది అని అనుమానం చేస్తున్నామా లేదా మరి ఇత్యాది అనుమానాల చేత వ్యవహారం జరుగుతుందా లేదా పురుషుల యొక్క వాళ్ళ వల్ల వ్యవహారాన్ని బట్టి కూడా మనం అనుమానం చేస్తాము వారి వారి మాటలను బట్టి కూడా మనం అనుమానం చేస్తాము వారి స్వభావం ఏ విధంగా ఉంది అని మనం అనుమానం చేస్తామా లేదా ఒక పురుషుడు బయట నుంచి వచ్చాడు ఆ ముఖం వాడిపోయినట్టు ఉంది వెంటనే అతని ముఖం చూసి మనం ఓహో ఇతడు ఎండలో బడి వచ్చినాడు ఆ ప్రయాణంలో అలసిపోయినాడు అతనికి చల్లని నీరు ఇచ్చి అతని యొక్క సేద తీర్చాలి అని మనం అనుమానం చేస్తామా లేదా అనుమానం లేకుండా మనకు వ్యవహారమే సంభవించదు కేవలం ప్రత్యక్ష ప్రమాణమే ఉంది ఇంకా అన్య ప్రమాణాలు లేవు అని అంటే మరి ఈ వ్యవహారం అంతా కుంటు అనుమాన ప్రమాణాన్ని స్వీకరించకపోతే నువ్వు భోజనం కూడా చేయలేవు ఎందుకు ఈ భోజనం చేస్తే నాకు తృప్తి కలుగుతుంది అనేటువంటి అనుమానం చేతనే కదా నువ్వు అందులో ప్రవృత్తుడవుతున్నావు భోజనం చేయడానికి ప్రవృత్తుడవుతున్నావు అందుకని అనుమానం స్వీకరించాలి న్యాయకు సంబంధాలు ఒక చోట ఈ విధంగా ఒక ప్రమాణము చూడడం అయింది కేవలం ఒకే ప్రమాణాన్ని స్వీకరించాలి అని చెప్పేటువంటి చార్వాకులను నిందిస్తూ ఈ వైశేషికులు అంటారు ఒరే చార్వాకుడా అనుమాన ప్రమాణం గనక స్వీకరించకపోతే నీ వ్యవహారం ఎలా సంభవిస్తుంది అని వారిని ఖండిన చేస్తూ రే రే నుమా ప్రమాణం చక్షుస్త మనం ఒరే ఒరే ఓర్ చార్వాకుడా నువ్వు అనుమాన ప్రమాణాన్ని స్వీకరించకపోతే కేవలం ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే స్వీకరించినట్లయితే ఆ ప్రత్యక్ష ప్రమాణం ఉన్నదని ఏ విధంగా సిద్ధ చేస్తావరా అన్నాడు ప్రత్యక్ష ప్రమాణాలు ఏవి మనకు చెప్పండి శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు మరి ఈ పంచ జ్ఞానేంద్రియాలంటే ఏవి చెప్పండి ఈ గోలకాల ఈ కనుగుడ్డు లేదా చెవి గోలకము ఇవ ఇంద్రియాలంటే మరి ఇవి ఇంద్రియాలంటే గుడివానికి కూడా కనుగుడ్డు ఉంటుంది మరి వాడు చూడగలరా చెప్పండి కనుగుడ్డు ఉంది కదా ఇంద అదే ఇంద్రియం అంటే అది ఇంద్రియం కాదు ఆ కనుగుడ్డు అనేది ఆ గోలకము అది ఇంద్రియానికి ఒక ఆశ్రయం ఉన్నది అంతేగాని ఆ గోలకం ఇంద్రియం కాదు ఈ చెవి ఉన్నది మనకు కదా ఇప్పుడు స్త్రీలకైతే ప్రత్యక్షంగా అనుభవమే కదా దానికి ఆభరణాలు ఆ చెవులకు బుట్టాలు కమ్మలు ఏదో ధరిస్తారు దానికే చెవి అదే ఇంద్రియం అంటే మరి చెవిటి వానికి కూడా అది ఉంటుంది కదా మరి ఎందుకు వింటలేడు వాడు చెప్పండి ఈ గోలకాలంటే ఇంద్రియాలు కావు వాటిలో సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియం అతీంద్రియం ఉంటుంది అని మనము తత్వానుసంధానంలో తెలుసుకుంటూ వచ్చాం కదా ఇంద్రియము అతీంద్రియం ఉంటుంది ఇది ఇంద్రియం ఉన్నదని ఇంద్రియం చేత తెలియబడదు అనుమానమే చెయ్యాలే అందుకని అంటున్నాడు రే రే నుమ్మ అన్నం ఏదిన్నప్పుడ అనుమానమును ప్రమాణముగా స్వీకరించకపోతే చక్షుస్తవా స్థితికి మాత్రమానం నీకు నేత్రేంద్రియం ఉన్నదని ఏం ప్రమాణంరా అన్నాడు చెప్పు నీకు నేత్రేంద్రియం ఉన్నదని ఏ ప్రమాణం చేత సిద్ధి చేస్తావో చెప్పు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే ఉన్నదంటే ఇంద్రియం అయితే ప్రత్యక్ష కాదు అదా అతి ఉన్నది ప్రత్యక్షానికి విజయమే కాదు మరి ఇంద్రియం ఉంది ఎట్లా సిద్ధి చేస్తావో చెప్పు అనుమానాన్ని స్వీకరించకపోతే అని గత్యంతరం లేక తప్పకుండా స్వీకరించాలి అనేటువంటి పరిస్థితిని అక్కడ తీసుకొచ్చాడు వైశేషకుడు ఎందుకంటే ఇంద్రియం ఉన్నదని సిద్ధి చేయాలంటే అనుమానానికి శరణాగతి కావాలి అంతే తప్పదు అందుకని అనుమానాన్ని తప్పకుండా స్వీకరించాలి అని దేహాత్మ వాదులను ప్రత్యక్ష ప్రమాణం ఒకటే అని స్వీకరించేవారని ఖండాన చేసినారు అందుకని అనుమానం చేత కూడా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి ఇంతే కాకుండా పరదేశి విషయ మృతం పితాకే మరణకు శబ్ద ప్రమాణకారి సిద్ధు అని ఒక వ్యక్తి ఈ సోలాపూర్ నుంచి యాత్రా బస్సు తీసుకొని కాశీకి పోయినాడు పోయినందువల్ల అక్కడ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తి చనిపోయాడు ఇక మిగతా యాత్రికులు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కుమారులకు భార్యకు వాళ్ళందరికి చెప్పినారు ఇప్పుడు చెప్పడం అనేది ఏది శబ్దమే కదా శబ్ద కదా మరి శబ్దం చేత వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి మరణించాడు అని స్వీకరించాలా లేదా చెప్పిన వాడు ప్రతారకుడు కాదు వంచకుడు కాదు మోసగాడు కాదు ఆప్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు స్వీకరించాలా లేదా మరి ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని గోచరం ఉన్నాడా వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి సన్నివేశాన్ని వీళ్ళు ఇంటికాడ ఉన్న చూడగలిగారా చూడలేదు కదా అని శబ్దం చేత చెప్పారు ఇది శబ్ద ప్రమాణంగా స్వీకరించి ఆ తండ్రి మరణించాడు అనేది నమ్మకం విశ్వాసం పెట్టాలా లేదా శబ్ద ప్రమాణం కూడా అవసరం ఉన్నది ఒకనికి ఒక కుమారుడు జన్మించాడు ఆ స్త్రీలు పురుషుల కోసం మని తల్లిగారు ఇంటికి పోతారు కదా వాళ్ళ ఇంటికాడ ఒక కుమారునికి జన్మనిచ్చింది ఆ స్త్రీ ఆ విషయాన్ని ఒక మనిషినిచ్చి పంపించారు మరి వాడు వచ్చి చెప్పాడు పుత్రస్తే జాతహుత్ర జాత నీకు కుమారుడు జన్మించాడు అని చెప్పాడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడా వీడు ఒక దేశంలో ఉన్నాడు అతని భార్య ఒక దేశంలో ఉంది అక్కడ జన్మనిచ్చింది కుమారునికి ప్రత్యక్షంగానైతే చూడలేదు శబ్దం విన్నాడు ఉత్రస్తే జాత నీకు కుమారుడు జన్మించాడు మరి ఇప్పుడు దీని చేత నమ్మాలా వద్దా చెప్పండి వ్యవహారం అవుతుందా లేదా చెప్పండి అవుతుంది అందుకే శబ్ద ప్రమాణం కూడా అధికంగా స్వీకరించవలసి వస్తుంది అట్లే ఉపమాన ప్రమాణాన్ని కూడా స్వీకరించాలి ఎందుకంటే సాదృశ్యం చేత కూడా వ్యవహారం జరుగుతుంది గో సదృశో గవయహ అనేటువంటి వ్యవహారాలన్నీ ఉపమాన ప్రమాణం చేత జరుగుతున్నాయి అట్లే అర్థాపత్తి స్థూలంగా ఉన్నాడు తినంపూట భోజనం చేస్తలేడు అంటే రాత్రి భోజనాన్ని కల్పన చేస్తామా లేదా చెప్పండి అర్థాపతి ప్రమాణం చేస్తా మరి భూతలే ఘటో నాస్తి అన్నప్పుడు అక్కడ అనుపలబ్ధి ప్రమాణాన్ని కూడా స్వీకరిస్తున్నామా లేదా ఈ విధంగా అనుమానము శబ్దము ఉపమానము అర్థాపతి అనుపలబ్ధి ఇతర ప్రమాణాల అపేక్ష కూడా ఉంది ఆ ప్రమాణాలు ఉంటేనే వ్యవహారం సరిగ్గా జరుగుతుంది లేకపోతే వ్యవహారం కుంటు అందుకని కేవలం ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటిని మాత్రమే స్వీకరిస్తే వ్యవహారాలన్నీ ఉంటుబడిపోతాయి వ్యవహారం జరగదు అందుకని ఇతర ప్రమాణాలను కూడా స్వీకరించాలి అని ప్రత్యక్ష ప్రమాణం ఒకటే స్వీకరించాలి అనేటువంటి చార్వాక మతము ఖండన చేయబడుతుంది పరదేశ విషయ మృత పితాకే మరణకు శబ్ద ప్రమాణకరి సిద్ధు అనేతే ఇత్యాది అన్య ప్రమాణకరి బి వ్యవహారకి సిద్ధితే ఏక ప్రత్యక్ష ప్రమాణక అంగీకార హఠమాత్ర హే ఒకే ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించాలే ఇతర ప్రమాణాలు స్వీకరించకూడదు అనేటువంటి చార్వాకులు ఏదైతే చెప్తారో ఇది వారి యొక్క హఠమాత్రం అవినవేశం మాత్రమే అందువల్ల ఈ చార్వాక మతము అయోగ్యం ఉన్నది ఇసు రీతి సే దేహాత్మ వాది చార్వాకాధిక ఇది అసంగతం ఉన్నది అని సర్వక మతము ఖండించడం అయినది తరువాత అరవై మూడవ శ్లోకానికి అవతారిక చూడండి తొంభై ఎనిమిదవ అంకం ఇంద్రియాత్మ వాదులు ఏమన్నారు స్థూల అతిరిక్తంగా ఇంద్రియములే ఆత్మ అన్నారు మరి ఈ దేహము అతిరిక్తంగా ఆత్మ ఉంది అంటే అది ఏ విధంగా ఉంది అని ప్రమాణం ఏమిటి అని మనకు జిజ్ఞాస కలిగినప్పుడు కీదృశో దేహాతిరిక్త ఆత్మ కేనవా ప్రమాణేన అవగమ్యతే ఇది ఆశంకాయా ఆహా దేహము కంటే అతిరిక్తంగా దేహము కంటే భిన్నంగా ఆత్మ ఉంది అని ఇంద్రియాత్మవాదులు ఏదైతే అన్నారో అది ఎట్లా ఉంటుంది అది ఏ ప్రమాణం చేత సిద్ధం అవుతుంది కంటే వ్యతిరేక్తంగా ఆత్మ ఒకటి ఉంది అని అంటే అది ఏది అది ఏ ప్రమాణం చేత తెలియబడుతుంది అని మనకు జిజ్ఞాస కలిగినప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు అరవై శ్లోకం చూడండి ప్రత్యక్షేనాభిమతాహం ధీర్దేహాతిరేకినం గమ ఏది వస్మి ప్రయోగత ప్రత్యక్ష ప్రమాణం చేత స్థూల దేహము ఆత్మాన ఏదైతే ప్రత్యక్ష ప్రమాణము వేరే చోట కూడా వ్యభిచారం అవుతుంది విధంగా కనోహం మూకోహం బదురోహం ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణానికి విషయమవుతున్నాయి ఎవరు అంటే ఇంద్రియాలు అందుకని అహం ప్రతీతికి విషయం ఏదో అది ఆత్మ అని అంటే అది స్థూలదేహం కంటే అన్యత్ర కూడా అన్వయిస్తుంది ఇంద్రియాల అందుకని ఈ అహం ప్రతీతికి విషయత్వం ఆత్మత్వం అనేటువంటి నియమం ఏదైతే ఉందో అది వ్యభిచరితమైంది స్థూలదేహం చూపెట్టారు కానీ అది ఇంద్రియాలయం కూడా వ్యభిచారం అవుతుంది అందుకని కనోహం అహం ధి ఉందో అహం ప్రత్యయం అహం ప్రతీతి ఇది దేహం కంటే అతిరిక్తంగా ఇంద్రియాల ఎందు కనపడుతున్నది అందుకని ఇంద్రియాలే ఆత్మ అనుభవం చూడండి వచ్చి మీ అంటే మై బోల్తాము నేను మాట్లాడుతున్నాను నేను వినుతున్నాను నేను చూస్తున్నాను అంటున్నాడా లేదా ఈ చూచుట వినుట మాట్లాడుట ఎవరి ధర్మం చెప్పండి ఇంద్రియాలు మరి ఇంద్రియాల చేత అహమును జోడించి చెప్తున్నాడా లేదా అహం పశ్చామి అహం వచ్చిమి ఈ విధంగా నేను చూస్తున్నాను నేను మాట్లాడుతున్నాను అన అహం ప్రతీతి ఇంద్రియాలే అందు కూడా ఉంది అందుకని ఇంద్రియాలు కూడా అహం ప్రతీతికి విషయమౌన్నందువలన ఇంద్రియాలే ఆత్మ అని ఈ విధంగా ఇంద్రియాలలో దేహము కంటే అతిరిక్త వ్యవహారం జరుగుతుంది కానోహం మూకోహము ఇత్యాది మరియు అహం వచ్చిమి అహం ప్రమాణం కూడా ఉంది అందువల్ల ఇంద్రియాలే ఆత్మ అని వాళ్ళు ఇంద్రియాత్మ బదులు చెప్పారు అహం వచ్చే అహం పశామి ఇత్యాది ప్రయోగ దర్శనాత్ దేహాతిరిక్త అహం బుద్ధి గమ్యాని ఇంద్రియాని ఆత్మ ఇత్యర్థ నేను మాట్లాడుతున్నాను నేను వినుతున్నాను నేను చూస్తున్నాను ఇత్యాది వ్యవహారాలు ఇత్యాది ప్రయోగాలు మనకు లోకంలో అనుభవ గోచరం దేహం కంటే విలక్షణంగా దేహం కంటే భిన్నంగా ఇంద్రియాలు ఆత్మ అనుటెందు లోక అనుభవం ఉంది అని ఇంద్రియాలే ఆత్మ అని నను ఇంద్రియానాం అచేతనా కథం ఆత్మత్వం ఇత్య సంఖ్య ఇంద్రియాలు అచేతనములు కదా మరి అచేతనమైనటువంటి ఇంద్రియాలు ఆత్మ ఎట్లయితే ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శృతి సు ఇంద్రియ సంవాద సర్వనాథ్ అచేతనత్వం అసిద్ధం ఇత్యాహ శృతుల్లో ఔషధిక ఉపనిషత్తు రెండు డాష్ పద్నాలుగు చాందోగ్య ఉపనిషత్తు ఆరు డాష్ ఒకటి డాష్ ఏడు అట్లే ప్రశ్నోపనిషత్తులు కూడా ఉంది అయితే ఈ ఇంద్రియాలు పరస్పరం వివధమానమైనట్లుగా పరస్పరం కలహించుకున్నట్లుగా మనకు వినపడుతుంది అహం శ్రేయస్సే అహం శ్రేయస్యే నేను గొప్ప నేను గొప్ప నేను శ్రేష్ఠు నేను శ్రేష్ఠు అని ఈ విధంగా పరస్పరం కలహించుకున్నటువంటి సంవాద ప్రకరణము శృతుల్లో వినపడుతుండడం ద్వారా సంవాదం చేసిన ఈ ఇంద్రియాలంటే అవి చేతనం అయితే సంవాదం చేస్తాయా జడములు అయితే చేస్తాయా చేతనములైతేనే సంవాదం చేస్తాయి కలహించుకుంటాయి అందుకని ఇంద్రియాలు చేతనములే జడములు కావు అందువల్ల ఇంద్రియాలే ఆత్మ అని ఇంద్రియాత్మ వాదులు చెప్తూ ఉన్నారు అరవై నాలుగో శ్లోకము వాగాదీనామింద్రియాణం కలహ శ్రుతి శ్రుత చైతన్యమే తేషాం ఆత్మత్వం తేవ హి వాగాదీనా ఇంద్రియాణం కలహ శ్రుత వాగాది ఇంద్రియాల కలహము శృతుల్లో వినబడుచుండందువలన వాటిలో చేతనత్వం ఉంది అని శృతి ద్వారానే మనకు సిద్ధమవుతుంది అందుకని ఇంద్రియాలు చేతనములు ఆ చేతనమైనటువంటి ఇంద్రియాలే ఆత్మ అని చెప్పాడు చేతనత్వస్య ఆత్మ లక్షణత్వాత్ చేతనాం ఇంద్రియాణం ఆత్మత్వం ఉచితం ఇత్యాహ ఆత్మత్వమితి అని అంటూ శ్లోకంలో చివరి పాదంలో చెప్పాడు ఆత్మత్వం తతఏవహి అని అంటూ చేతనత్వం ఎక్కడైతే ఉంటుందో అదే ఆత్మ అని ఆత్మ యొక్క లక్షణం కాబట్టి ఇంద్రియాలలో చేతనం కనపడుచుండవలన ఇంద్రియాలే ఆత్మ అని చెప్తూ శృతి ప్రమాణాన్ని చూపెట్టాడు మతాంతరం ము గర్భ అయితే ఇంద్రియాత్మ ఈ విధంగా చెప్తే ఇంద్రియాల ఆత్మ ఎట్లయితే అయ్యా ఇంద్రియాల విలక్షణంగా ఇంద్రియాలు ఉన్నా లేకున్నా ఏది లేకపోతే ఇంద్రియాలు గా శరీరం గాని అమంగళమైపోతుందో అటువంటిది ఒకటి అదే ఆత్మ అని మరొకరు వచ్చారు ఇంద్రియాత్మవాదులను నిరాకరణ చేస్తూ హిరణ్య గర్భోపాసకులు ప్రాణమే ఆత్మ ఇంద్రియాలు ఆత్మ కాదు స్థూల దేహం కూడా ఆత్మ కాదు ఎందుకంటే ప్రాణమే లేకపోతే ఇంద్రియాలు ఏం పనిచేస్తాయి ఆ శరీరం ఏం పనిచేస్తుంది శవం అది ప్రాణం లేకపోతే ఏమంటారు ప్రాణం పోయినా తర్వాత దానికి ఏమంటారు శవం అంటారు దాని ద్వారా ఏం వ్యవహారం జరుగుతుంది ప్రాణం ఉంటేనే జీవిస్తున్నాడు జీవో ప్రాణధారణే జీవుడు అంటే ఎవరు ప్రాణాన్ని ధారణ చేసేవాడు జీవుడు మరి ప్రాణం ఉంటేనే జీవత్వం ఉంది బ్రతికు ఉంటాడు లేకపోతే చస్తాడు శవం అందుకని శ్రేష్టమేది చెప్పండి ఏది ఉంటే శరీర వ్యవహారాలు జరుగుతున్నాయో ఏది లేకుంటే శరీర వ్యవహారాలు లేకుండా పోతున్నాయో శరీరం అమంగళం అయితుందో అదే ప్రాణం అదే ఆత్మా అని ప్రాణాత్మ వాదులు వచ్చారు ఆ విషయమంతా క్రమంగా రేపటి నుంచి తెలుసుకున్నాం హరి ఓం తచ్చవతు సహనోన సహ వీర్యం కరవాహై తేజస్వి నవధి తమస్ వహ శాతి శాంతి శాంత